ఎందరై గలరు నీకు ఇంద్రచంద్రాసురలు అందులో నేనెవ్వడ నీవాదరించేదెట్టో పెక్కు బ్రహ్మాండములు నీ పెను రోమకూపముల కిక్కిరిసియున్నవి అందొక కీటమ నేను చక్కగా జీవరాశుల సందడి పడున్నవాడ ఇక్కువ నన్ను దలచి ఎట్టుమన్నించేవో కోటులైన వేదములు కోనాడి నిన్నందులో నానోటి విన్నపములు ఒక్క నువ్వు గింజంతే మాటలు నేరక కొరమాలి వాకిటనుండ పాటగా నీదయ నాపై పారుటెట్టు అచ్చపు నీదాసులు అనంతము వారలకు ఇచ్చలనేనొక పాదరేణువ ఇంతే ఇచ్చగించి నిన్ను తలచుక మచ్చిక గాచితి నన్ను దెట్టో